ఇంకొక ప్రతిపాదనము కలదు దీన్నే ఇంకా అనేక విధాలుగా చూడొచ్చు సుఖము అన్నది ఇప్పుడు మీ మీరు ఎవరు మీరు దేహమా మీరు కాదు దేహము మీరు కాదు దేహానికి సుఖ దుఃఖాలు ఉంటాయి దాన్ని శ్రీకృష్ణుడు దాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు ఆయన ఏమన్నారంటే సమహ శీతోష్ణ సుఖదుఖేశు సమహ దేహం తీసుకోండి దేహానికి శీతము చలి శ్వేతము అంటే చల్లదనము అది సుఖము కావచ్చు దుఃఖము కావచ్చు వేసవి కాలంలో చల్లదనం సుఖం శ్వీతకాలంలో చల్లదనం దుఃఖం మీరు వేసవి కాలం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అమ్మ ఎంత బాగుందో అనిపిస్తుంది శ్వీతకాలం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అయ్యదికుమాలని నీవెందుకు ఓపెన్ చేశాను రా అనిపిస్తుంది చలికి చూసారా ఈ శ్వేతము శ్వేతము సుఖము ఉష్ణము దుఃఖము అనుకున్నాడంటే వాడికి తెలియలేదని అర్థం శీతము ఇట్ కుడ్ బి సుఖ ఆర్ దుఃఖ అండ్ ది బాడీ లెవెల్ ఇంకా ఉష్ణము వేసవి కాలంలో ఉష్ణము దుఃఖము శీతకాలంలో ఉష్ణము సుఖము చూసారా అది శీతకాలంలో పొయ్యి దగ్గరికి వెళ్తే అమ్మాయి ఎంత బాగుందో అంత అయితే పిల్లలందరూ వెళ్ళి పొయ్యి దగ్గరికి కూర్చుంటారు అప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎరే కొండ అవుతారు పొయ్యి దగ్గర పోయి ఎండవ కూర్చోండి పండుగ పొయ్యికి అడ్డుకొస్తున్నారని తరివేస్తారు వీళ్ళు వేసవి కాలంలో పొయ్యి దగ్గరికి వెళ్తే భయం వేస్తుంది దగ్గరికి వెళ్ళడానికి పారిపోవాలని వస్తుంది కాబట్టి ఉష్ణము కూడా సుఖము దుఃఖము ఈ సుఖ దుఃఖాలు ఇవి శరీరము యొక్క స్థాయిలో ఉంటాయి శీతోష్ణ సో శ్రీకృష్ణుని యొక్క అడ్వైజ్ ఏమిటంటే శీతోష్ణ సమహ నువీవు శీతము వల్ల కలిగే సుఖ దుఃఖముల ఎడల ఉష్ణము వల్ల కలిగే సుఖ దుఃఖముల ఎడల సమత్వాన్ని అభ్యాసం చేయి అభ్యాసం చేయాలి ఈ అభ్యాసం అంటే ఏదో బండి బస్కీలు తీశారో లేకపోతే డంబెల్స్ పైకి తిండికిరో అలాంటిది అనుకున్నారు అలాంటి అభ్యాసం కాదండో కాబట్టి ఇది అలాంటి అభ్యాసం కాదు ఏమిటి అభ్యాసం చేయాలంటే శీతము సుఖము కంఫర్ట్ కంఫర్ట్ డిస్కంఫర్ట్ శీతం ఉష్ణం కానీ కంఫర్ట్ ఇట్స్ ఒకే కంఫర్ట్ ఈజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్ Let it come. It is comfortable. Okay, all right. It is not comfortable. Okay, that also okay. Okay, too. Vediga on the, it's all right. Kuncham beri chashtam, yahan on the, chaliga on the, it's all right. Sahalete. Kuncham sahihshtam. O Mahatma nadiyan, mehru hursi keshna on the, uttarkashi on the, mehru chalibashtrala samurdiga on the, abye, chalibashtrala on the, mehru chaleste yam jashtar on the, sahalete. అంటే సహించేస్తాను మొరర్లెస్ సహించేస్తారు మొరర్లెస్ కాబట్టి ఈ దృష్టి అంటే కొంచెం రగర్డ్ యాటిట్యూడ్ అది సహించేస్తాం వేసవి కాలం వచ్చేది పర్వాలేదు నడిచిపోతుంది కొంచెం ఓపిక పడితే అయిపోయాను శ్వీతకాలము ఇది అభ్యాసం చేయాలి కొంతమంది ఎలా ఉంటారంటే వేడి అసలు తగలకూడదు చలి అసలు వేయకూడదు పిచ్చి ఈ పిచ్చి ఎలా ఉంటుందంటే నేను ఒక ఆయన ఎరుగున్నాను కార్లో టెంపరేచర్ పెట్టుకుంటాడు సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఫారెన్ పెట్టుకుంటాడు అమెరికాలో దానికి ఏదో సెంటిగ్రేడ్ ఏదో ఉంటుంది నాకు గుర్తులేదు సిక్స్టీ నైన్ పాయింట్ వచ్చింది ఐ బాబాయ్ ఒక్క పోసి వస్తుంది వేడేసేస్తోంది కార్లో కూర్చొని పొరపాటున సిక్స్టీ వచ్చింది ఐబాబాయ్ చదివేసి వస్తుంది చదివేసేస్తోంది అంటాడు మీరు ఎప్పుడైతే జీవితంలో కంఫర్ట్కి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారో దెన్ ది పర్సూట్ ఆఫ్ సెన్స్ ప్లెషర్స్ అండ్ సెన్స్ కంఫర్ట్స్ బికమ్స్ సో సోఫిస్టికేటెడ్ చాలా సోఫిస్టికేటెడ్ అయిపోతుంది అయిపోయి ఏ మైనర్ చేంజ్ విల్ మేక్ యూ వెరీ అన్హ్యాపీ అండ్ వెరీ అన్కంఫర్టబుల్ అలా ఉండకూడదు మనం ఇండియాలో ఎలా ఉంటామో తెలిసినా ఒక పది పదిహేను డిగ్రీలు ఇటైనా అటైనా పర్వాలేదన్న లెక్కను ఉంటాం నేను ఒకసారి కాకినాడలో రామకృష్ణ ధ్యాన మందిరంలో కూర్చొని ధ్యానం చేస్తున్నాను ధ్యానం చేస్తుంటే ఏమిటో చాలా వేడిగా ఉన్నట్టు అనిపించింది ధ్యానం ఏమి సాగటం లేదు చాలా వేడిగా ఉన్నట్టు అనిపించింది ఏటబ్బాయి ఇవాళ ఇలా చాలా వేడిగా ఉంది సరే కానీలే నిన్న కంటే ఇవాళ వేడి ఎక్కువ ఉంది క్లాస్ సాయంకాలం క్లాస్ చెప్పి ఫిక్ష చేసుకుంటే మాట వలసగా అడిగాను ఎవరరా ఇవాళ టెంపరేచర్ ఎంత ఫార్టీ సిక్స్ ఉందని చెప్పారు వాహదు ఫార్టీ సిక్సా నేను అంత టెంపరేచర్ ఎప్పుడు తట్టుకున్నానా నేను నేను నేనుగానే మిగిలి ఉన్నానా ఇంకా అని డౌట్ వచ్చింది ఎందుకంటే హైదరాబాద్లో ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్కే మేము గెలగలు ఆడిపోతూ ఈ ఫార్టీ సిక్స్ మై బిట్నెస్ అప్పుడు నాకు అనిపించింది ఇట్స్ ఆల్ రైట్ I can withstand that temperature. And I'll be doing something. Therefore, we are very happy with the body, we can do everything we have. For example, I don't have a new year of life, I don't have a new year of life. I don't have a new year of life, I don't have a new year of life. It's not like that. As you know, 44 degrees, స్కూటర్ తీసుకుని నెత్తి మీద హ్యాట్ లేకుండా కూడా రోడ్డు మీద వెళ్ళిపోయా ఎండలో తిరిగి సన్ స్ట్రోక్ తెచ్చుకుని అప్పుడు ఇలా స్వామీజీ చెప్పారని అర్థం డోంట్ డూ సచ్ సచ్ థింగ్స్ తెలివితేటలతో ఆలోచించుకోవాలి అలాంటి ఎక్స్ట్రీమ్స్ చేయకూడదు తప్పదు దేహాన్ని కాపాడుకోవాలి బట్ అట్ ది సేమ్ టైం సుఖ దుఃఖముల యొక్క ఆ రేంజెస్ ఆ పెండుల మూమెంట్ ఉంటుంది సుఖము దుఃఖము సుఖము దుఃఖము ఆ పెండులంతో పాటుగా మనం కూడా పెండులంలాగా గంతులు వేయడం కాకుండా కొంత నిబ్బరంగా కొంత సహనంతో ఈ సహనం అన్నది ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ ఇట్ ఈస్ మెంటల్ మీరు ఆ మైండ్ని ట్యూన్ చేసుకోవడం మీద ఉంటుంది నేను సహించగలను అని మీరు అనుకుంటే అబో నా వల్ల కాదు అన్నారంటే అయిపోయింది యూ ఆల్రెడీ కాంప్రమైజ్ యూ ఆల్రెడీ యూ ఆల్రెడీ యు ఆర్ ఆల్రెడీ డిఫీటెడ్ నేను మాట చెప్పాను ఒక ఆయన అన్నారు నోనో ఇట్ ఈస్ డిఫికల్ట్ అన్నారు అంటే నేను వెంటనే అన్నాను ఇట్ ఈజ్ నాట్ డిఫికల్ట్ బట్ నౌ యూ మేక్ ఇట్ డిఫికల్ట్ అండ్ దేర్ ఫోర్ ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ వీ మేక్ ఇట్ డిఫికల్ట్ కాబట్టి ఎప్పుడూ కూడా డిఫికల్ట్ అని అనకూడదు ఎందుకంటే మీరు అనేశారంటే బస్ ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ డోంట్ ఫే దాట్ బీ జస్ట్ వేర్ యూ ఆర్ ఓకే ఇట్ ఈస్ డే It could be a challenge, and I am willing to accept the challenge. I challenge myself. I challenge myself. From 43 degrees in Tattukuna, these are 45, right? I challenge myself. So, people should be like that. Especially young people. Old age, you can't get a little bit. You may have to make some small adjustments here and there. Old people could have said that. సో బేర్ విత్ ఇట్ నెంబర్ వన్ నెంబర్ టూ శీతోష్ణములను ఈశ్వరుని యొక్క స్పర్శ అని మనం తెలుసుకోవాలి ఇప్పుడు వేడి అంటే వేడి అంటే ఒకటి స్పర్శ ఎవళ్ళు స్పృశిస్తున్నారు మీరు హూ ఈజ్ టచింగ్ యూ థింక్ అబౌట్ ఇట్ హూ ఈజ్ టచింగ్ యూ ఫార్టీ ఫోర్ డిగ్రీస్ ఉంది మీకు తెలుస్తోంది బాగాను ఆ ఉష్ణ స్పర్శ తెలుస్తోంది ఎవరి ఉష్ణస్పర్శది ఈశ్వరుని యొక్క ఉష్ణస్పర్శ ఈశ్వర్ అంచేత నేను ముందే మనం చేశాను ఈశ్వరుడు అనే పరిభాష సరిగ్గా ఉండాలి ఈశ్వరుడు పట్టుపంచు కట్టుకుని కిరీటం పెట్టుకుని కైలాసంలో కూర్చుంటాడని మీరు అనుకుంటే లేకపోతే హెవెన్లో ఉంటాడు అని మీరు అనుకుంటే మిమ్మల్ని టచ్ చేస్తున్న ఎవరూ టచ్ చేయట్లేదు మిమ్మల్ని వేడిగా ఉండంటే అలా కాదు ఈశ్వరుడు అగ్నిరూపంగా ఉన్నాడు అప్పులు అప్పులు అంటే జలముల రూపంగా ఉన్నాడు పృథివి వాయువు ఆకాశం ఈ రూపంగా మన చుట్టూ ఈశ్వరుడే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు నన్ను స్పృశిస్తున్నాడు చలి మీరు ట్రై చేయండి చలివేస్తుంది ఇది ఎవళ్ళు చలి అంటే ఏమిటి యాజ్ సంథింగ్ ఈజ్ టచింగ్ యూ వెరీ ఫోర్సిబ్లీ వెరీ పవర్ఫుల్గా టచ్ చేస్తున్నట్టుంటుంది చలి అది ఎవరు ఎవరు టచ్ అది ఈశ్వరుని యొక్క టచ్ ఎయిర్ ఫోర్ శీతోష్ణములు ఈశ్వరుని యొక్క స్పర్శ అని మీరు భావన చేయగలిగినట్లయితే మీరు శీతోష్ణాల ఎడల సంపాదిస్తారు సమత్వం అంటే వేసవికాలం స్వెటర్ తొడుకుని శీతకాలం రోడ్డు మీద నిలబడతారని కాదు మీ మెంటల్ సమత్వం వస్తుంది దానివల్ల శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది మనస్సు ఎప్పుడైతే సమత్వముందు ప్రతిష్ఠితం అవుతుందో ఎస్టాబ్లిష్ అవుతుందో అప్పుడు శరీరము కూడా మనస్సుకి తగ్గట్టుగా అది మార్పులు చేర్పులు దాంట్లో ఆ మోడిఫికేషన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అది ఇవాల్వ్ అవుతుంది బాడీ కూడా ఇవాల్వ్ అవుతుంది అండ్ యూ విల్ బీ ఏ హ్యాపీ పర్సన్ బికాజ్ మీరు ఈ బయట వచ్చేటువంటి మార్పులకి మీరు తీవ్రంగా ప్రభావితులు అవరు ఆ ప్రభావము మినిమల్గా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు మిమ్మల్ని దుఃఖానికి హేతు దుఃఖానికి గురి చేయదు ఇది శీతోష్ణముల ఎందు శీతోష్ణముల వలన కలిగే దైహికమైన సుఖదుఖముల ఎడల మనము అనుసరించవలసిన సమత్వము సమదు సుఖ ఇక మనస్సు నెక్స్ట్ లెవెల్ ఇది కొంచెం కఠినం దేహం ఎడల కొంత అభ్యాసం చేత లభిస్తుంది అది కూడా మనస్సులో ఉంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ బట్ ఒక ఎనాలిసిస్ చేసేప్పుడు కొంచెం అలా డివిజన్స్ చేస్తాం అనాలిటికల్ ప్రొసీజర్ అంటే అంతగా ఉంటుంది సపరేట్ చేస్తాం సో సుఖదుఖములు అనగా నేను మనస్సు యొక్క స్థాయిలో సుఖదుఖములను మీరు ఏవైతే అనుకుంటున్నారో అవి కేవలము మానసిక స్థితులు మాత్రమే మెంటల్ స్టేట్ సుఖమని మీరు అనుకున్నారే ఇట్స్ ఎ మెంటల్ స్టేట్ దుఃఖము ఇట్ ఈజ్ ఏ మోడ్ ఆఫ్ మైండ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటల్ స్టేట్ రెండు మైండ్ యొక్క స్టేట్స్ అవి ఓ రోజు కొంచెం దుఃఖంగా ఉంటుంది ఇంకో రోజు ఉల్లాసంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది సమ్టైమ్స్ మీకు రీజన్ తెలుస్తుంది ఇక ఈ వార్త వచ్చింది ఈ చెడ్డ వార్త ఏదో మనస్సు అంతా కలిసి వేసినట్లుగా ఉంది అని అనిపిస్తుంది అలాగే ఉంటుందో రోజో రెండు రోజులు అలా ఉంటుంది ఓకే ఇట్స్ ఏ మెంటల్ స్టేట్ ఒకప్పుడు సుఖం మంచి వార్త వచ్చినప్పుడు ఉల్లాసంగా ఉంటుందో పూటో రెండు పూటలో ఉల్లాసంగా ఉంటుంది అది మనకి తెలుస్తుంది హేతువు తెలుస్తూ ఉంటుంది ఒకప్పుడు హేతువు తెలియదు ఫర్ నో అప్యారెంట్ రీజన్ యూ ఫీల్ లైక్ స్ప్రైట్ స్ప్రైట్ అంటే ఉల్లాసంగా ఫీల్ అవుతారు రీజన్ తెలియదు ఇంకో రోజుని ఫర్ నో రీజన్ యూ ఫీల్ వెరీ డౌన్ డౌన్ అయిపోయినట్టు ఫీల్ అవుతారు కాబట్టి తెలియని తెలియకుండా కూడా మనస్సు అలాంటి స్థితులను పొందుతుంది మైండ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డైనమిక్స్ ఆ డైనమిక్స్లో అది పోతుంది ఇన్ ఎనీ కేస్ తెలిసినా తెలియకున్నా కారణము తెలిసినా తెలియకుండా సుఖదుఖములు మానసిక స్థితులు మాత్రమే అవి మీ స్వరూపంలో అంతర్భాగములు కావు మీ స్వరూపమేమి అంటే ఆ సుఖదుఖావస్థలను ఆల్టర్నేటివ్గా ఆల్టర్నేట్గా పొందుతూ ఉండే మనస్సును సాక్షిగా దర్శించుతా అది మీ స్వరూపం సాక్షిత్వము మీ స్వరూపం తప్ప మనస్సు మీ స్వరూపం కాదు అంటే దాని అర్థమైనటువంటి నిమిషం అండి మీ మనస్సు మీరు కాదు ఎలా అయితే మీ దేహము మీరు కాదు యు ఆర్ ఎఫ్ హయ్యర్ డైమెన్షన్ బాడీ డైమెన్షన్కి చెందినవారు కాదు మీరు బాడీ డైమెన్షన్ అంటే అది ఫిజికల్ డైమెన్షన్ యు ఆర్ నాట్ ఎ ఫిజికల్ ఎంటిటీ యు ఆర్ సంథింగ్ మోర్ దెన్ ఎ ఫిజికల్ ఎంటిటీ అలాగే యు ఆర్ నాట్ ఏ సైకలాజికల్ ఎంటిటీ యు ఆర్ సంథింగ్ మోర్ దెన్ అ సైకలాజికల్ ఎంటిటీ కాబట్టి ఆ సుఖదుఖముల ఎడల సాక్షిని నేను అని మీరు దర్శించినట్లయితే ఆ సుఖదు సాక్షిని నేను అని దర్శించినట్లయితే మెల్లమెల్లగా సుఖదులపై మీకు పట్టు లభిస్తుంది దేనిని మీరు సాక్షిగా లభిస్త అది మీకు వశంలో సో మనస్సు మీ వశంలోకి వస్తుంది క్రమంగా ఆ సుఖదుఖములు మీ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించటము మానివేస్తాయి కాబట్టి మీరు రెండు సందర్భాల్లో సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నిబ్బరంగా ఉదా ఉదాత్తంగా గంభీరంగా ఉండి అప్రాప్రియేట్ రెస్పాన్సెస్ కూడా ఇచ్చేయటానికి మీరు సమర్థంగా ఉంటారు సుఖం వచ్చినప్పుడు ఒక ప్రవాహంలో కుట్టుకుపోయేవాడు దుఃఖం వస్తే మరో ప్రవాహంలో కుట్టుకుపోయేవాడు వాడు రెస్పాన్సెస్ కూడా తప్పుగా ఉంటాయి అంచేతనే ఏదైనా సుఖం వచ్చిందనుకోండి సపోజ్ బర్త్డే సుఖం వచ్చిందనుకోండి అదో ఆ సుఖ ప్రవాహంలో కొట్టుకుపోయి వాడి రెస్పాన్స్ చాలా తప్పు రెస్పాన్స్ ఉంటుంది వాడు ఏం చేస్తాడంటే రోడ్డు మీద గోతులు తీసేసి పందిరు వేసి మైకు పెట్టేస్తాడు ఆ రోడ్డు పడి చేసేస్తాడు వీడు బర్త్డే మూలంగా రోడ్డు పోయింది మైక్ పెట్టడం మూలంగా చుట్టుపక్కల వాళ్ళకి పిల్లలకి పెద్దలకి కూడా పెద్ద డిస్టర్బెన్స్ వాడి సుఖం వల్ల మొత్తం బస్కి ఎంత సఫర్ అవుతారు ఎలా ఉందా రెస్పాన్స్ ఎంత అభానంగా ఉందా రెస్పాన్స్ కాబట్టి ఈ స్థితి ఈ ఈ రకంగా సాక్షిభావాన్ని అభ్యాసం చేసినట్లయితే సుఖ దుఃఖముల వేళ రెస్పాన్సెస్ కూడా కరెక్ట్గా ఉంటాయి ఆ సమత్వము క్రమంగా అనుభవానికి వస్తుంది ఇది ఒక ప్రతిపాదన ఇక వాస్తవంలో మీరు సుఖం అనుకున్నది కాదు దుఃఖం అనుకున్నది కాదు ఇంకొక స్థాయికి కూడా వెళ్ళి మనం దాన్ని మాట్లాడవచ్చు ఎలాగంటే చూడండి జగ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ ఈ రెండవస్థల్లోనూ మనం సుఖ అనుభవిస్తాం సుషుప్తి అంటే గాఢ నిద్రలో మీరు సుఖాన్ని పొందరు దుఃఖాన్ని పొందరు ఆనందస్వరూపులే ఉంటారు సుఖదుఖంలో అతీతమైన ఆనందావస్థలో ఉంటారు అందుచేతనే నిద్రపోయి క్షణం వరకు దుఃఖించిన కూడా నిద్రలో ఆనందస్వరూపుడే ఉంటాడు నిద్రపోయి క్షణం వరకు సుఖించిన వాడు కూడా నిద్రలో ఆనంద స్వరూపుడుగానే ఉంటాడు ఈ సుఖదుఖములన్నవి జాగ్రత్త స్వప్నావస్థల ఎందు మాత్రమే ఉంటాయి తర్వాత జాగ్రత్త అవస్థలో పదార్థములు మీకు సుఖ దుఃఖాన్ని కలిగించే పదార్థములు సత్యములుగా స్వీకరింపబడతాయి ఒక స్థాయిలో అలా స్వీకరిస్తారు ఇప్పుడు ఘటం ఉందనుకోండి ఘటం అంటే కుండ ఇటు వేదాంతులకి ఘటం ఉంటే ఇష్టం ఘటాన్ని దృష్టాంతంగా చెప్పుకుంటారు ఇప్పుడు ఘటం ఉందనుకోండి జాగ్రత్త అవస్థలో మీకు మనస్సుకి చక్కటి సుఖాన్ని కలిగించిన ఘటం ఉందనుకోండి ఘటం ఉంటుంది యాంటిక్ పాటో లేకపోతే మీరు అలంకారం కోసం పెట్టుకున్న ఘటమో ఏదో అలాంటి ఘటం కానీ చూడగానే ఎంత బాగుందో ఘటం ఘట బాగుంటండి మీ ముఖం అయినా కూడా అలా అదుపు అనుకుంటారు ఎంత బాగుందో ఘటం అని సంతోషపడుకుతూ ఉంటాడు కాబట్టి ఘటం మీకు సుఖాన్ని ఇచ్చింది జాగ్రత్త అవస్థలో జాగ్రత్త అవస్థలో మీకు సుఖాన్ని కలిగించిన ఘటము ఉన్న వస్తువు యథార్థమైన వస్తువు అలా తీసుకోండి పర్వాలేదు స్వప్నావస్థలో ఘటాన్ని చూసి మీరు మహానంద పడిపోయారు ఎంత బాగుందో ఘటం నా ఘటం ఎంత బాగుందో అని మీరు మహానంద పడిపోయారు స్వప్నంలో స్వప్నావస్థలో మీకు సుఖాన్ని కలిగించిన ఘటము అది కల్పితం యథార్థం కాదుగా కల్పితము కానీ మీరు ఆలోచిస్తే తెలుస్తుంది ఘటము సత్యము కావచ్చు కల్పితము కావచ్చు కానీ ఘటము వల్ల కలిగే అనుభవము సుఖానుభవము సమానంగా ఉంటుంది జాగ్రత్తలో కలిగిన సుఖము స్వప్నంలో కలిగిన సుఖము సమానంగా ఉంటుంది రాతరి జాగ్రత్తలో కలిగితే ఎంత సుఖమో స్వప్నంలో వచ్చినా అంతే సుఖం ఉంటుంది మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ అది జాగ్రత్త పదార్థము యథార్థము సత్యము స్వప్న పదార్థం కల్పితము కానీ జాగ్రత్త పదార్థం వల్ల కలిగిన సుఖము సత్యము స్వప్న పదార్థం వల్ల కలిగిన సుఖము కల్పితము అన్నాడు వీల్లేదు రెండూ సత్యమే సుఖానుభవము సమానం దాంట్లో తేడా లేదు ఆ సుఖానుభవాన్ని కలిగించిన వస్తువుల యొక్క సత్యాసత్యములు భిన్నంగా ఉంటాయి దుఃఖం కూడా ఉంటాయి జాగ్రత్తలో పరుచు పోగొట్టుకున్నారనుకోండి అక్కడే కూర్చుని భోరు భోర్నే ఏడవాలనిపిస్తుంది అంత దుఃఖం కలుగుతుంది అందులో క్రెడిట్ కార్డు పోయిందంటే గుండెల్లో రాయి పడ్డట్టే కాబట్టి అక్కడే కూర్చొని అయ్యో భోరు భోర్నే ఏడి చేయాలనిపిస్తుంది చిత్తూరు ఉన్న వాళ్ళు చూసి ఏదైనా అనుకుంటారని మన బిడిఎస్వభావం చేత ఏడవకుండా నిలబడి ఉండడమే తప్ప అక్కడే కూర్చొని ఏడవాలనిపిస్తుంది అదే దుఃఖమైన అంతే సుఖమైన అంతే స్వప్నంలో కూడా దాని ఇంటెన్సిటీ అలాగే ఉంటుంది సుఖమైన దుఃఖమైన సేమ్ ఇంటెన్సిటీ ఉంటుంది కానీ వస్తువుల యొక్క సత్యాసత్యములు భిన్నములు దీనిని బట్టి మీకు ఏమర్థమైంది అంటే ఈ సుఖదుఖములనేవి కేవలము బాహ్య వస్తువులపై ఆధారపడి లేవు ఎందుకంటే కేవలము బాహ్య వస్తువుపై ఆధారపడి ఉన్న పక్షంలో జాగ్రత్త అవస్థలో కలిగే సుఖం దృఢంగా ఉండాలి స్వప్నావస్థలో అసలు ఏ సుఖం కలగకపోవడము అలాగే జాగ్రత్త అవస్థలోనే దుఃఖం కలగాలి స్వప్నావస్థలో దుఃఖం కలగకపోవడము కానీ అలా లేదు మన అనుభవం రెండింట్లోనూ సమానంగా సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి కాబట్టి ఈ సుఖ దుఃఖముల యొక్క కీ రహస్యం బాహ్య వస్తువులో లేదు బాహ్య వస్తువులో ఉంటే భిన్నంగా ఉండాలి కదా బాహ్య వస్తువులో లేదు సుఖ దుఃఖముల యొక్క కీ మరి ఎక్కడుందంటే మీలో ఉంది అది ఎలాగంటే నేను ఒక ప్రిన్సిపల్ చెప్తాను మీరు ఆలోచించండి ఇట్ ఈజ్ మెంట్ ఫర్ థింకింగ్ యూ హూ థింక్ అబౌట్ ఇట్ మీరు మేము థింక్ చేయండి మీ పురాణం మీరు చెప్పేస్తే మేము మీనేసి భోజనం చేసి పడుకుంటా ఉండే కుదరదండి ఈ పురాణం కాదు పురాణ కాలక్షేపం అలాగే ఉంటుంది మీరు థింక్ చేయాల్సిందే ఉంటుంది ఆయన ఏదో కథ చెప్తాడు వశిష్ఠుడు పరాశరుడు ఏదో కథ చెప్తాడు ఓహో అలాగా అలా చేశారు వాళ్ళని వినేసి మీరు ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకుంటుంది దాంట్లో మీరు థింక్ చేయాల్సిందే ఉండదు నిజానికి పురాణానికి వెళ్ళి క్షణం వరకు చక్కగా ఆలోచిస్తారు ఇంకా ఆ క్షణంలో ఆలోచించిన మానేసి పుట్టబొమ్మలా కూర్చొని ఉంటాడే ఇంకా ఆలోచించకూడదు అక్కడ యు గివ్ లీవ్ లీవ్ టు థింకింగ్ అలా ఉంటుంది అందుకోసమే వెళ్తారు ఎందుకంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ లేదా అంటున్న కొంచెం భిన్నంగా ఉంటుంది ఒక ఘటన ఘటన కానీ పదార్థం కానీ ఏదైనా ఘటనే కదా దాన్ని కూడా పెద్ద ఘటనగా తీసుకోవచ్చు ఒక ఘటన అది సుఖమా దుఃఖమా ఇన్ ఇట్ సెల్ఫ్ దానంతట అది సుఖము కాదు దుఃఖము కాదు దానంతట అది కాదు దుఃఖము కాదు ఘటము సుఖమా దుఃఖమా సుఖము కాదు దుఃఖము కాదు ఏది ఆ ఘటము నాకు నచ్చుబటైందనుకోండి అప్పుడు అది సుఖమై కూర్చుంటుంది అదే ఘటము నాకు నచ్చుబాటు కాలేదనుకోండి అప్పుడు ఏమిట్రా ఈ దుక్మానుల ఘటం అమంగళం కూడాను ఇలాగారి ఘట్టంగా బిడ్డ తీసేయండి అదే ఘటం నచ్చుబాటు కాకపోతే అదే దుఃఖం నచ్చుబాటు అన్నదానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే యాక్సెప్టెన్స్ అంటారు సో ద కీ ఆఫ్ సుఖ ఆర్ దుఃఖ ఈజ్ యాక్సెప్టెన్స్ మీరు ఆలోచించండి జీవితానికి ఇటువంటి సూత్రాలు చాలా చాలా ఉపయోగపడతాయి యాక్సెప్ట్ యాక్సెప్టెన్స్ ఐ యాక్సెప్ట్ ఇట్ ఇప్పుడు ఎంసెట్ ర్యాంక్ వంద ర్యాంక్ వచ్చిందనుకోండి అబ్బో ఎంత బాగుందో యువర్ యాక్సెప్టెన్స్ ఈజ్ వెరీ హై డేర్ యు ఆర్ వెరీ హ్యాపీ ఐదు ర్యాంక్ ఐదు వేల suppose you accept it suppose you accepted you will be still happy suppose fail ayadu kolle suppose onlera nana fail aite fail ayi income sadhu paisa vachule and accept chesar nikolle you will be still happy be still happy ante mere emi gentulu veyaru fail ayinaduku santoshanga sapatalu gane chocolate lam pattipettaru but you will not become unhappy కాబట్టి ఏది సుఖమవుతుందంటే దేనిని మీరు యాక్సెప్ట్ చేస్తారో అది సుఖమే దేనిని మీరు రిజెక్ట్ చేస్తారో రిజెక్ట్ చేయటమంటే ఏమిటి మనస్సుతో దానిని ప్రోషిపుచ్చుతారు నో ఇట్ కెనాట్ బి లగ్జిస్ దట్ ఈస్ కాల్ రిజెక్టింగ్ రిసెంటింగ్ నో హౌ కెన్ ఇట్ హ్యాపెన్ లైక్ దాట్ ధర్మం ఏమైపోయింది దేవుడు ఈ మధ్యకాలంలో దేవుడు కూడా దారి తప్పుతున్నట్టున్నాడు సమాజం ఎందుకు పనికి రాకుండా అయిపోయింది వీళ్ళందరూ అయోగ్యులు అభాగ్యులు ఎందుకంటే అసలు ఎలా అవ్వకూడదు ఇది అని అంటే ఇదంతా ఇప్పుడు నేను చెప్పిందంతా ఏటో తెలిసిన వీడి రిజెక్షన్ రిసెంట్మెంట్ యొక్క స్థాయి ఎలా ఉంటుంది హీ రిసెంట్ హీ రిసెంట్స్ దాన్ని తిరస్కరిస్తాడు అది అలా అవ్వడానికి వీరు లేదు చిత్రం ఏమిటో తెలిసినా అయిపోయింది అది ఆల్రెడీ అయిపోయింది అయిపోయిన దాన్ని తిరస్కరించడము అది ఎలాంటిదంటే దానికి ఒక్కటే దృష్టాంతం దొరికింది నాకు గోడకి తలని కొట్టుకోవడం లాంటి మీరు చోట నుంచి నడిచి వెళ్ళాలి కానీ గోడలోంచి నడిచి వెళ్ళిపోతానని వెళ్ళిపోతే అవుతుంది తల గోడ కొట్టుకుని నొప్పు కలుగుతుంది దేర్ఫోర్ వాట్ ఈజ్ ఉన్నది అయింది జరిగింది ఉన్నది వాట్ ఈజ్ ఐ యాక్సెప్ట్ అప్పుడు ఏమవుతుందో తెలిసినా వాట్ ఈజ్ అది సుఖమైపోతుంది వాట్ ఈజ్ ఐ రీసెంట్ అప్పుడు అదేమవుతుందంటే దుఃఖం అయిపోతుంది సపోజ్ వాట్ ఈజ్ ఐ ఫుల్లీ యాక్సెప్ట్ యూఆర్ ఫుల్లీ హ్యాపీ వాట్ ఈజ్ ఐ ఫుల్లీ రీసెంట్ యు ఆర్ ఫుల్లీ అన్హ్యాపీ వాట్ ఈజ్ నేను కొంత యాక్సెప్ట్ చేస్తాను అంటే కొంత మీరు ఉల్లాసంగా ఉంటారు ఏదో కొద్దిపాటు ఉల్లాసం లేదంటే అయింది బాగలేదు నాకు ఐ రీసెంట్ ఇట్ బట్ అంత ఎక్కువ రీసెంట్ చేయడం కొంచెమే రీసెంట్ చేస్తారు అంటే మీకుండే దుఃఖం కూడా కొంచెమే ఉంటుంది మీకున్న సుఖం కానీ దుఃఖం కానీ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సెప్టెన్స్ అండ్ రిజెక్షన్ రెస్పెక్టివ్లీ సపోజ్ మీరు యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నారనుకోండి సపోజ్ యాక్సెప్ట్ ఇప్పుడు కుర్రాడు ఉంటాడు న పదేళ్ళ కుర్రాడు ఉంటాడు వాడికి ఫస్ట్ క్లాస్ రాదు థర్డ్ క్లాస్ వచ్చింది మార్కులు థర్డ్ క్లాస్ మాకు బి గ్రేడ్ వచ్చింది ఎవరో ఇంకో కుర్రాడికి ఏ గ్రేడ్ వచ్చింది అప్పుడు మీరు మా కుర్రాడికి వాడికి రావాల్సినన్ని మార్కులు రాలేదు అంటే ఆ కొడుకే దుఃఖహేతులు అవుతాడు దుఃఖానికి కారణం అవుతుంది suppose pooranade wadiki a grade ostha raade undi maa pilladu ki b grade ochindi that is fine andariki a grade raavutha dandi andariki a grade lo ochustha andariki a grade lo ochesi pakshana lo a grade ho, b grade ho, c grade anae divisions undau aa divisions ellu unnai ala andariki samanam ga raavu veru veru ga osthay for whatever reason my son is acceptable to me though he is b grade my son is acceptable to me తండ్రికి పెద్ద ఆఫీసర్ కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది బడి పంతుల కొడుకు మీద ప్రేమ తక్కువ ఉంటుంది తల్లికి ఇద్దరూ సమానంగా ఉంటారు అంచేతనే తల్లి ఇద్దరిని చూసి ఆనందిస్తుంది తండ్రి ఒకరిని చూసి గర్వపడతాడు ఇంకొకడిని చూసి వీడు నా కడుపు నిలా దుఃఖపడతాడు ఇది యాక్సెప్టెన్స్ రిజెక్షన్లో ఉన్నటువంటి రహస్యం కాబట్టి ద సీక్రెట్ ద సీక్రెట్ కీ ఆఫ్ హ్యాపీనెస్ is acceptance. When you do not accept headache, when one is ready to accept fourth degree cancer, the key is acceptance. Ravana Maharshi ki cancer, the key is acceptance. I am to turn over the cancer, I am to do the cancer. శ్రీరామకృష్ణ గురుదేవుడికి క్యాన్సర్ దుఃఖం కలగలేదు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు దుఃఖపడ్డారు బట్ ఈ ది సీక్రెట్ ఆయనకు ఆ వ్యాధి రాకూడదు అని చుట్టూ ఉన్నవాళ్ళు అనుకున్నారు అక్సెప్ట్ చేయలేదు బెఫార్ దెస్ సఫర్ దాన్ని ఆయన హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు సో హీ కుడ్ రిసీవ్ ఇట్ విట్ గ్రేస్ గ్రేస్ఫుల్గా ఫేస్ చేయగలిగాడు జీవితంలో సుఖాన్నైనా దుఃఖాన్నైనా గ్రేస్ఫుల్గా హుందాగా నిబ్బరంగా సమత్వ భావనతో సాక్షిభావనతో ఎవళ్ళు ఫేస్ చేయగలుగుతారో వాళ్ళను చూసి వాళ్ళకు ఓ బిరువు సమదుఃఖ సుఖ ఓకే సుఖదుఖముల ఎందులో సమత్వాన్ని సాధిస్తే మాకేమిటి ఒరిగింది అంటారేమో దానికి శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే ఎవడైతే సమదుఃఖ సుఖుడుగా ఉంటాడో అమృతత్వాయ కల్పతే ఎంహి నం యథయంత్యేతే యిణం యథయం చేతే పురుషం పురుషర్ష సుఖదు సుఖదు సమ ధీర సుమృతత్వాయ కల్పకే ఎవరికైతే సుఖదుఖములు ఎవరినైతే కుదిపివేయలేవో ఎవరినైతే చల్లా చెతరు చేయలేవో అటువంటి వ్యక్తి సుఖదుఖముల ఎందు సమత్వాన్ని నేర్చుకున్నవాడు అభ్యసించిన వాడు మోక్షమునకు అర్హుడగును కాబట్టి ఇది పాఠం ఎలా ఉంటుందంటే ఏంటండి భక్తి చెప్తానని నేను ఇదంతా ఈ కథంతా చెప్పేదేవిటన్నట్టుగా ఉంటుంది కారణం ఏమిటంటే జనులలో భక్తి యొక్క పరిభాష చాలా అల్లకల్లోలంగా అసందర్భంగా ఉండబట్టే అలా ఉంటుంది వాస్తవమైన భక్తి ఏమిటంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఈశ్వరప్రసాదంగా స్వీకరించి సమత్వాన్ని అభ్యసించి సాక్షి స్థాయికి తద్వారా సాక్షిస్థాయికి చేరి మోక్షాని చ అర్హుడుతే యథార్థమైన భక్తి ఓం పూర్ణమద